అన్నిటికెక్కుడు ఈవి హరి ఇచ్చేది మన్నించు నాతనికంటే మరిలేరుదొరలు తగు బ్రహ్మలోకముదాకా నెక్కి చూచిన మగుడబుట్టే లోకాలే మను తెగిచ్చే ఇంద్రాధిదేవతల వరములు ఎగువదిగువలను ఈసంధివే మాయలోన బుట్టేది మాయలోన పెరిగేది కాయదారులకు నెల్లా కలిగినదే ేయరాని పుణ్యమెల్లా చేసి కోనేది చాయల బహురూపపు సంసారమే చెడని వైకుంఠమిచ్చు చేటులేని వరమిచ్చు వెడమాయ బెడబాపు విష్ణుడీతడే ఎడయక శ్రీవెంకటేశుడై ఉన్నాడు వీడే జడియకితడే కాచు శరణంటే తాళు